I don't see. ధ్యానశీలుడైన వ్యక్తి తన హృదయాకాశమునందే పరమాత్మ సాక్షాత్కారము వద్దును స్వచ్ఛమైన అద్దమునందు ముఖము నిర్మలముగా కనిపించునట్టు శుద్ధ అంతఃకరణమునందు పరమాత్మ సాక్షాత్కారము లను చాలా ముఖ్యమైనటువంటి ఉపమానం చేత వాళ్ళు మాత్రమే శ్రవణ మన నిధ్యాస పరులు మాత్రమే నిరంతరాయముగా కొనసాగించేటటువంటి సాధన వలన మాత్రమే నిరంతరాయముగా నీ జీవితములో ఏర్పడుతున్న ఐదైదు ఇరవై ఐదు ఇంద్రియములు పెన్నాన్న పంచీకరణలో వాటిని సాధన దృష్ట్యా ఏ ఇంద్రియ స్థానములో త్రిగుణ మాలిన్యం ఏర్పడుతోందో ग्रह आया त्रिगुण मालिन्तीत व्यवहार नैपुण्या बुद्धि सूक्ष्म द्वारा साधि इला मुख्यमंत्री साधन यह साधन के तोडेट सांख्य विचारण अंत नाव पंचकोश विचारण शरीरत्रय विचारण देश विचारण अवस्थात्रय विचारण గుణత్రయ విచారణ రుణత్రయ విచారణ ఆపత్రయ విచారణ ఈ రకంగా మలత్రయ విచారణ ఇలా రకరకాల విచారణలన్నీ కూడాను వివేక చూడమణిలో బ్రహ్మ విద్యలు చక్కగా భోజించబడ్డాయి ఇవి ప్రతి ఒక్కరూ బాగా పరిశీలించవలసినటువంటి అంశం అలా పరిశీలించి మీరు జీవితంలో వినియోగించుకోవాలి ఈ ఇంద్రియాలను ఉపయోగించి తింటున్నా తినకపోతున్నా కూర్చున్నా నిలబడినా ఆలోచించిన ఏ రకమైన వ్యవహారంలో నిమగ్నమై ఉన్నా ఆయా ఇంద్రియ స్థానములన్నీ కూడా ఇంద్రియాధిష్టాన దేవతల యొక్క అనుగ్రహ చేత వ్యవస్థిస్తున్నాయని ఇట్టి ఇంద్రియములకు గాని తనకు గాని ఇట్టి కర్తృత్వ భౌతృత్వాభిమానములు లేవ कारण स्वरूप इंद्रिया बाध्युन तुम्हि कंटे वेर वाड़न बुद्धि साक्षिनी प्रत्येगात्मे चैतन्युद्वाहमे पेरप इला one day and one day అలా పరిశీలించి తమను తాము ఉద్ధరించుకోవడానికి తన్ను తాను ఉద్ధరించుకోవడానికి ఉద్ధరేది ఆత్మస్మానం ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి తన తెలుసుకోవాలి తాను ఏదైతే ఉన్నాడో సర్వకాల సర్వావస్థల ఎందును మార్పు చెందక పరిణామరహితముగా ఏ స్థితి ఎందు తానైనటువంటి ఆత్మస్థితి ఎందు మిగిలినవన్నీ సహాయకారులే అవసరం వచ్చింది అప్పుడు సహాయ సహకారములు అందిస్తాయి కానీ జీవించవలసింది ప్రయాణం చేయవలసింది అనుభూతిని పొందవలసింది తాత్వ సాక్షాత్కార అనుభూతిని పొందవలసినటువంటి వాడు అపరోక్షానుభూతిని సాధించవలసినటువంటి వాడు స్వయముగా సాధకుడే ప్రారంభిస్తారు కానీ స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని దర్శించేటటువంటి ఉత్తమమైనటువంటి జ్ఞానం దాకా వెళ్ళాలి నిరంతరాయముగా ఆ పరిశీలన కొనసాగాలి ఆ పరిశోధన కొనసాగాలి కాబట్టి అట్టి నిర్మలాంతఃకరణము చేత మాత్రమే శుద్ధాంతఃకరణము చేత మాత్రమే పరమాత్మ ప్రత్యేగాత్మ రూపము అంగుష్ఠమాత్ర స్థానమున పొందదగు ఈ పురుషుడు ధూమము లేని జ్యోతివలే ప్రకాశించుచున్నాడు ఏ పురుషుడు హృదయాకాశవర్తి అనియు కాలత్రయ నియామకుడనియు యోగీశ్వరుల చేతను ము చేతను రక్షింపబడుచున్నాడో ఆ పురుషుడు నిత్యుడు కూటస్థుడును రాబో కాలమందు ప్రాణులందు ప్రాణులందు ఉండబోవుడును ఆ పురుషుడే అతనితో సమానుడు మరి ఒకడు లేడు ఇలాగే చెప్పాను భగవద్గీతలో చూసుకున్నటువంటి శ్లోకం అనేటటువంటి శ్లోకాన్ని మరలా పునరుతి ప్రతి ఒక్కరూ తప్పక సాధించవలసినటువంటి సాధన సాధ్యమైనటువంటి ఈ సిద్ధి దశ హృదయా భక్తి ఇది చాలా ముఖ్యమైనటువంటి స్థానం ప్రతి ఒక్కరూ తమ హృదయ స్థానాన్ని తప్పక తెలుసుకోవాలి తెలుసుకున్నటువంటి వాళ్ళైతేనే ఆ హృదయాకాశమునందు వ్యవహరిస్తూ ఉన్నటువంటి ప్రకాశిస్తూ प्रभाव भविष्य प्रणालिक क्षण स्वात्म स्वरूप असंधान तो स्वात्मिष्ठ लत्येगात्मस्थित प्रत्येक परमात्म अभिन्न अनेता कोटस्थुड़ अभिन्न अनेह्मिष्ठ लरब्रह्म निर्णय तो అవ్యక్తము లేదు మహత్తు లేదు ఈ రకముగా ఒక్క పదాన్ని కూడా పక్కకి దాటనటువంటి ఒక్క స్థితిని కూడా మార్పు చెందించనటువంటి తాను ఏదైతే అదే రీతిగా ఉన్నటువంటి స్థిరమైనటువంటి స్థిర పదం ఆదేశిస్తూ ఉంటారు దానివల్ల మనోవేగం తలవత్తు ఆగినట్లుగా కనపడినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గముగా చూసినప్పటికీ బలహా పునః వేగము అనుకుంటారు అందుకని మనకి పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా సరే ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ని ఆశ్రయముగా విశ్వాసంతో ఆరాధించి నీవు మనసును అధిగమించవచ్చు మనోవేగాన్ని తగ్గించుకోవచ్చు నాహం కర్త హరే కర్త అనేటటువంటి పద్ధతిగా తనను తాను ప్రయత్నం చేయాలి తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి తానైనటువంటి స్థితిలో నిలకడ చెందేటటువంటి ప్రయత్నం చేయాలి ఈ రకంగా అనేటటువంటి శ్లోకాన్ని చదువుతూ దేవుడి ప్రజ్వలనం చేస్తాం చేసిన తర్వాత ఆ దీపశిఖలో పరమాత్మని దర్శిస్తాం ఆ దీపశిఖ ఎందు పరమాత్మని భారీస్తాం ఆ దీపశిఖ ఎందు సకాశ అనుసంధానం ధ్యానంతో భూచరి కేచరి చణ్ముఖిభవి అనేటటువంటి ముద్రల ద్వారా రాధాయంత్ర ముద్ర ద్వారా పంచ ముద్రలతో పధ్యలక్ష్యంతో అంతర్లక్ష్యంతో బాహ్య లక్ష్యంతో ఇరి ఈ తాటక ధ్యానాన్ని ఎవరైతే నిరంతరాయంగా చేస్తారో దీనినే జ్యోతిర్బిందు ధ్యానం అని కూడా అంటారు ఇట్టి జ్యోతిర్బిందు ధ్యానం అని ఆశ్రయిస్తారో సూర్యాంతర్వర్తి అయి వ్యవహరిస్తున్నటువంటి సవితాశక్తి అదే ముఖ్య ప్రాణం అదే సర్వ దేవుల ఎందు ప్రాణశక్తిగా పనిచేస్తున్నది రమ్ అనేటటువంటి అగ్ని బీజం ఏదైతే ఉందో ఆ రమ్ అనేటటువంటి అగ్ని బీజం చేతనే దేవుల యొక్క శరీరాంతర్గత హృదయ స్థానమునందు బుద్ధిశక్తే లేకపోతే నిర్ణయాత్మకతే లేదు కాబట్టి ప్రాణమనోబుద్ధులు అనేటటువంటి సూక్ష్మ శరీరాంతర్గతమైన వ్యవహారమే కనుక లేకపోతే తూల శరీరం నిష్ప్రయోజనం చేయడం సచేతనం చేయగలిగేటటువంటి శక్తి సూక్ష్మ శరీరంలో అంటే ప్రాణమనోబుద్ధులకు సాక్షిత్వమైనటువంటి చైతన్య స్థితి ప్రాణ్యుడుగా ప్రజ్ఞగా కారణ శరీరంలో ప్రాణమును బుద్ధులలో గనక ప్రసరింపకే ప్రసరింపకపోయినట్లయితే అవి అవి కూడా జడములే అవి కూడా సచేతనములు పోవు ఈ రకంగా తోల సూక్ష్మ కారణ శరీర స్పర్శ శరీర వ్యవహారం శరీర ఆలంబన ఎలా ఉందో నైపుణ్యంతో గ్రహించి నేను వాటికి సాక్షిని శరీరత్రయ విలక్షణ అనేటటువంటి నిర్ణయాన్ని మానవులందరూ సాధకులందరూ తప్పక పొందాలి కాలత్రయా బాధితం కానటువంటి కూటస్థితిని సాధించాలి ఇతనితో సమానుడు మరి ఒకడు లేడు అన్నాడు అంటే పరమాత్మల అభిన్నులనేటటువంటి బ్రహ్మనిష్టని పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినటువంటి ఉందో అదే పురుషోత్తమ ప్రాప్తి కాబట్టి సాధకులందరూ ఈ ఉత్తమ లక్ష్యాన్ని లక్షించాలి వారి వారు ఏ స్థితిలో ఉన్నారో గ్రహించి వారి సాధనని ఉత్తమమైనటువంటి లక్ష్యం దిశగా ప్రవచింపజేస్తూ పరిణమింపజేస్తూ నడిపిస్తూ తదనుగుణ రూపమైనటువంటి మధ్య లక్ష్యాలని గ్రహిస్తూ ఆశ్రయిస్తూ పరోపదేశ విధానం వర్షించిన జలము పల్లపు ప్రదేశములలో ప్రవహించి అనేక విధ జలములుగా తెలియబడుచున్నది అట్లే పరబ్రహ్మ ఒక్కటే అయినను ఆత్మ కంటే భిన్నమైన ధర్మములు ప్రతి శరీరమునందును భిన్న భిన్నములుగా ఉన్నట్లు తోచుచున్నది అట్లు భిన్నముగా చూచువారు మాటి మాటికి శరీరములను పొందుచున్నారు కాబట్టి అన్నజములు జరాయుజములు స్వేదజములు ఉద్విజములు అని సృష్టి నాలుగు విధములు ఈ సృష్టి నాలుగు విధములని ప్రతిపాదిస్తూ వీటిని మానవులు ఎలా చూస్తున్నారట భిన్న భిన్నములుగా చూస్తున్నా ఈ జీవులన్నీ గుడ్డు నుంచి ఉడినవి ఈ జీవులన్నీ సూక్ష్మజీవులు గ్రిమికీటకాదులు ఈ జీవులన్నీ తమ వంటి శరీరాకృతి కలిగినటువంటి వాటిని సృజింపజేస్తూ క్షీరదములు వాటి పిల్లలను పాలిచ్చి పెంచి లక్షణం కలిగినటువంటివి ఇవి కాక విత్తనముల ద్వారా వృద్ధి వృక్ష జాతికి సంబంధించినటువంటి ఉద్భిజములు ఈ నాలుగు రకములైనటువంటి సృష్టి భూమి మీద జరుగుతూ ఉన్నది కానీ వీటన్నింటి ఎందు సమానవర్తి అయి సమవర్తి అయి ఏకముగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉన్నదో అట్టి ఆత్మస్వరూపమును గుర్తించిన వాడేమో ముక్తుడు అవుతున్నాడు భిన్నత్వమును గుర్తించినటువంటి వాడు బద్ధుడవుతున్నాడు దీనికి ఒక వర్షం పడింది పర్వత శిఖరాగ్రం మీద పడిన వర్షం ఒకటే కానీ అది పర్వతం మీద నుంచి కిందకి జాలు వారేటప్పుడు ఎన్ని వాగులు వంకలు ఉంటే అన్ని వాగులు వంకలు ప్రవహించాయి ప్రవహించి ఏ వాగు కావాగు ప్రత్యేకంగానే కనబడేది ఏ వంక కా వంక ప్రత్యేకంగానే కనబడేది మనలో ఈ వాగులు వంకలన్నీ కిందకు వచ్చిన తర్వాత ఏకమై నదిగా ప్రవహించాయి ఈ రదులన్నీ రచి మరల సముద్రానికి చేరినయి ఆ సముద్రం మరల ఆవిరి అయి మేఘమైంది ఆ మేఘము మరల తిరిగి వరిసింది చాలా అనేకముగా భావించాలా ఆ ఘటన వేరేనండి తేనెటీగా వేరేనండి గొంగళపురుగు వేరేనండి సీతాహోక వేరేనండి పిచ్చుక వేరేనండి పక్షి వేరేనండి పొంగ వేరేనండి హంస వేరేనండి ఇలా దేనికి దానికి జంతుజాలము జీవజాలం అంతా భిన్న భిన్నముగా ఉన్నది కాబట్టి అదంతా భిన్నముగానే ఉన్నది అని ఎకో పెరమాన్ని అంటే సముద్ర గర్భంలో ప్ర జీవించేటటువంటి దగ్గర మొదలు పెడితే అమీ బాధ గదిని వరకు ఉన్నటువంటి సమస్త ఎనిమిది నాలుగు లక్షల జీవరాశులను భిన్న భిన్న ప్రకారములతో వాటి జీవన శైలిని అంతా అధ్యయనం చేస్తూ వాడి జీవన శైలిలో ఉన్నటువంటిదంతా విచారణ చేస్తూ పరిశోధన చేస్తూ అది పుట్టింది ఎట్టా పెరిగింది ఎట్టా పోయింది ఎట్టా జీవించింది ఏ రకంగా తింది ఏ రకంగా పడుకుంది ఈ రకమైనటువంటి పరిశోధనలే చేస్తూ ఉంటాయి अट नानात्म भिन्न अनेकत्व पे तदनुण रूप जनन मरण संसार रूप प्रवाह चक्रम कर्मचक्रम बंधित होटी प्रयत्नी अनेकत्वन भिन्नत् वजी साधना అన్నింటియందును అన్నింటినీ తన ఎందును దర్శించుటయే ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఎవరైనా అర్థంలో ఉన్నటువంటి తన ప్రతిబింబాన్ని తాను బాధిస్తాడా తాను బాగలేడని తనను తాను సరి తప్ప ప్రతిబింబాన్ని బాధిస్తే బింబం సరి అవుతుందా అదే ఈ ప్రపంచాన్ని బాధించడం చేత నువ్వు బాగుపడేటటువంటి అవకాశం లేదు నీతో పాటుగా జీవిస్తూ సమస్త జీవులు కూడా ని అంతఃకరణ ప్రతిబింబములు ఉదారంభ వెళుతూ ఉంటే అప్పటి వరకు పడుకున్న ఒక్క గారు భౌభౌమని ఎగిరి మీద పడింది అప్పటి వరకు ఎందుకు పడుకుంది ఇప్పుడు ఎందుకు ఎగిరి పెట్టింది ఆయా జీవుల కలిగినటువంటి ఆకర్షణ రకర్షణ బలాల వలన ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి ఎవరి నియమాన్ని వారు పాటించాలి దేవుణ్ణి గరిచి దేవుడు గారు మరొక దేవుణ్ణి గరిచాడనేటువంటి మెట్ట వేదాంతానికి మూఢత్వానికి मत पदार्थ सारा इट पुजु आला मत पदार्थ पुजुकने मनसो कीवल अगत्य जीवन इन वो आजन्मार विशेषगा वसनारूपंग गत जन्म विशेष बल चेत अभी शेष आ शेषं पावाली अंत नी जन्म लोग आचरु నువ్వు ఆ మత్స్య పదార్థాన్ని పుచ్చుకోకపోవచ్చు ఆ రకమైనటువంటి వ్యవహారశీలత లేకపోయి ఉండవచ్చు కానీ తదనుగుణ రూప వ్యవహారశీలత కలిగిన వాళ్ళతో కలిసి అనువర్తించవలసినటువంటి అగత్యం ఏర్పడి ఈ అగత్యాన్ని మనం గుర్తించాలి వివేచనాశీలతతో గుర్తించాలి ఓహో ఇటువంటి మనుషులతో నేను జీవించవలసిన అవసరం ఎందులో అనేక జన్మార్జిత శేష ఫలంలో నాకు भागम मिंद वानाशेष मिश्री नमस्कार युतम शेष मिंदी दिन जन्म लाग्र मन नशील श्रद्धा भक्त भक्ति विश्वास दैवी भाव तो उत्तम कार्याचरण तो श्रद्धा ने पंदे लक्ष्य तो ने ज्ञानाग्नि तो अंत आंतर, आंतरिक यज्ञ दीनि जाग्रतगा विलक्षण साक्षिग ఏ రకమైనటువంటి సాధాత్మ్యతా భావాన్ని అంటే జాగ్రత్తని పొందకూడదు వారి ఎడలా అనురక్తిని పొందకూడదు ఆ రకమైనటువంటి సుఖదుఖాది సంతోషాది హర్షాది మలములను పొందకూడదు ఆహా వాడు బాగా చెడిపోతున్నాడని సంతోషించినా ప్రమాదం అయ్యో వీడు చెడిపోతున్నాడని ఏడ్చినా ప్రమాదం ఏ రకమైనటువంటి భావ ప్రతిస్పందనలు లేక अट तटस्थ स्थिति अट सा चत नी वासना बल रही संस्कार बल रही साक्षी साधन उत्तम साधन अटी साधन आश्री भिन्न भिन्नगांट जगदाव नीचे प्रति ओपू बैठा ఈ జీవి వేరే ఆ క్రిమకీట కాదులు వేరే ఈ క్రిమికీట కాదులు వేరే అదే ఇతర జీవుల వలన భయము పడేటటువంటి భయం పొందేటటువంటి లక్షణం కూడా మానవులలో కనబడుతుంది కొంతమందికి బల్లెండే భయం కొంతమందికి బిల్లంటే భయం కొంతమందికి నల్లంటి భయం కొంతమందికి చీకటంటే భయం కొంతమందికి క్రిమికీట కాదులంటే భయం ఈ రకమైన భయ విశేషాలు కూడా ఆ రకమైనటువంటి జీవుల ఏడల కలిగినటువంటి రాగద్వేషాది భావ ప్రకంపనలే వేరే కాబట్టి ఇటు రాగద్వేషాదులను పొందక తటస్థముగా సర్వజీవుల ఎందు ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వాత్మస్వరూపం ఒకటే అనేటటువంటి ఏకత్వానుభూతిని సిద్ధింపజేసుకోవలసినటువంటి అవసరం ఉన్నది అమ్మో ఆయనంటే భయం నాకు అమ్మో ఆవిడంటే భయ నాకు అత్తగారంటే భయం మామగారంటే ఉద్రవేషణం అండి లేదంటే పిల్లలంటే నాకు పడదండి పిల్లలంటే ఎక్కువ మమకారం అండి ఏ రకమైనటువంటి ఒడ్డికీళ్ళుత यह रकम इमे रक असंबद्धता नीर्पड़न अरे ममक अहंकारे रागद्वेषाजेतनी यह रकम ईर्ष असूय डबू काम क्रोधम लोभम मोहमु मद इत्यादि मालिन्त प्रभावित प्रतिस्पेट लक्षण धर्पड़न नीलो दुख जालमंत पानी काबटे शुद्धातक साधं वार दुखमे कल अवकाश लेश्वत दुख निवृत्ति शाश्वत भय निवृत्ति शाश्वत रक्षण शाश्वत मैं स्थिति परणा आंतरिक स्वात्म स्वरूप साक्षात्कार ज्ञाना ఉన్నటువంటి దానిలో ఏకత్వాన్ని ఏకత్వ దృష్టిని మనం పొందాలి అట్లా ఏకత్వ దృష్టి యొక్క చేత నీవు ప్రత్యేక పరమాత్మలు అభిన్నులు అనేటటువంటి నిర్ణయాన్ని పొందుతావు అట్లా పండినటువంటి వారే మోక్షార్హులు ముక్తి గర్హులు అధికారులు వారే తీవ్ర మోక్షేచ్చ కలిగినటువంటి వారు పరిశుద్ధమైన జలమునందు పరిశుద్ధమైన జలమును పోసిన ఆ జలము పరిశుద్ధముగానే పరిశుద్ధ జలమును అపరిశుద్ధ జలమునందు పోసిన ఇవి కూడా అపరిశుద్ధములగును అటులనే మననశీలుడగు జ్ఞాని అయిన వాణి ఆత్మ పరమాత్మను పొంది శుద్ధము గానే ఉండును స్వచ్ఛమైన జలము స్వచ్ఛమైన జలముతో కలిసి ఏకముగా నుండునట్లు జీవాత్మ పరమాత్మయందు చేరి ఏకముగా నుండును ఇది ఆత్మస్థితి చాలా ముఖ్యమైనటువంటి లక్షణాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు మానవులందరి లోపల కూడా చైతన్యం వ్యవహరిస్తుంది వర్తిస్తూ ఉంది ఆ చైతన్యము తన మూలమైనటువంటి పరమాత్మ స్థితి ఎందు అంతర్హితం అయిపోవాలి దయమైపోవాలి ఈ చైతన్యం ప్రస్తుతం ఏం చేస్తుందట ఇంద్రియాదులతో వ్యవహరిస్తుంది ఇంద్రియ తాదాత్మ్యతతో వ్యవహరిస్తుంది ఇంద్రియానుభవాన్ని పొందుతుంది విషయానుభవాన్ని పొందుతుంది ఎక్కడెక్కడైతే ఆయా అనుభవాలని ప్రియాప్రియ రూపంలో పొందుతూ ఎన్నింటినైతే మనం ప్రియం అప్రియము అనే జాబితాలో చేరుస్తూ ఉన్నామో ఎన్నింటినైతే రాగద్వేషాలతో మనం స్వీకరిస్తూ ఉన్నామో వాటన్నింటినీ కూడా అది మాలిన్య రూపంలో కర్మఫల రూపంలో వాటిని సమీకరిస్తూ సుఖ దుఃఖ రూపంలో సంతృప్తి అసంతృప్తి రూపంలో సుదులలో జ్ఞాపకాలలో భద్రపరుస్తుంది జీర్ణమైన వస్త్రమును విసర్జించినట్లుగా విసర్జించు ఇంకా ఎలా విసర్జించవు అంటే ఏ ఉత్తమ పదమైతే సూర్య సూర్యచంద్రాదుల కంటే అవతలిలు ఏ ఉత్తమ పదమైతే సూర్యచంద్రాగ్నులకు అతీతమైనదో ఏదైతే పరమ పదమై ఉన్నదో అటు పరమ పద స్థితిలో లయం చెందేటటువంటి ఉత్తమ చైతన్యాన్ని శుద్ధ చైతన్యాన్ని నీవు ఈ శరీరంలో ఉండగానే సాధించావు అది శుద్ధ జలం కాబట్టి శుద్ధ జలము పరిశుద్ధమైనటువంటి జలంలో చేరిపోవడానికి ఇబ్బంది ఏం లేదు సులభంగా చేరిపోయింది సులభంగా కలిసిపోయింది సులభంగా లయమైపోయింది సులభంగా ఏకత్వానుభూతిని అనుభవం సులభముగా ఏకత్వ స్థితి అంత స్థిరం అయిపోయింది ధ్రువం స్థానోరచలం అటువంటి పరమాత్మ స్థితి ఎందు చేరిపోయినటువంటి చైతన్యము తానే లేనటువంటి స్థితి ఎందు తన్ను తాను కోల్పోవడానికి అధికారితో ఇట్లా అఖండ ఎరుకైనటువంటి పరబ్రహ్మము తాను లేనటువంటి బయలను దర్శించగానే తానే లేకుండా పోయేటటువంటి పరిస్థితి అందు ఆ రకమైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి పాడువు అచలము ద్రవము అయినటువంటి బయలు స్థితిని కదా మానవులందరూ సాధించవలసింది ఎక్కడ ఇంద్రియాలు ఎక్కడ విషయాలు ఎక్కడ త్రిగుణ మాలిన్యము ఎక్కడ రాగద్వేషాలు ఈ స్థానంలో ఉన్నటువంటి మానవులు ఎక్కడ బయలు ఎక్కడ అఖండ ఎరుకను విడవటం ఆ చిట్ట చివరి స్థానాన్ని లక్షించాలి ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయాలి ఇది శుద్ధాంతఃకరణంతోనే సాధ్యమవుతుంది అక్కడి అని ముట్టు శుద్ధాంతఃకరణమే శుద్ధ చైతన్యమే కాబట్టి ఆ నామ రామాయణంలో శుద్ధ బ్రహ్మ పరా పర రాం కాలాత్మక విడుదల పొందేటటువంటి స్థితిని సాధించాలి ఇట్టి ఉత్తమోత్తమైనటువంటి జన్మరాహిత్య స్థితిని పొందడానికి ఈ మానవ జన్మ కాబట్టి మానవ జన్మని మనమందరం ధన్యత చెందించుకోవలసినటువంటి అవసరం ఉన్నదని యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా జీవాత్మ పరమాత్మల ఐక్యతా సిద్ధిని ప్రతిపాదిస్తూ దీనిని ఆత్మనిష్టగా నిర్ణయం చేసి చతుర్థవల్లి శ్రీ oh, గౌరా